కలకాలమెవరికిగా పాటుబడదేహి వలలబడి తుదనొక రివాడు కాడాయే పాపకర్మపు మనసు పంచేంద్రియములకే చూపించే కాని దయచూడదాయే దీపనపు టన్యాయ దేహం బురుజులకే వాపించెనను ముఖము వడిదను పదాయే గా కలకాలమరికిగా పాటుపడేదేహి వలలబడి కరివాడు కాడాయే సిగ్గుమాలిన వయసు చెలుల ఎంగిలి మోవి కొగ్గించి దొరతనం బొసగదాయే ను నూరు గురి కొలిపించి తగ్గించి గర్వంబుతరి చేర్పదాయే కలకాలమవ్వరికిగా పాటుపడేదేహి వలలబడి తుదనొక రివాడు కాడాయే మాలు కలసిన బతుకుమాయలోనే కలిపి ఏలకో ఏలకు ఈలోన శ్రీ వెంకటేశ్వరుడు ననుగాచే నాలోని పొందికలు నాకు నరుదాయే కలకాలం ఎవ్వరికి కాపాటుపడేదేహి వలలబడి తుదనొక రివాడు కాడాయే వలలబడి తుదనొక రివాడు కాడాయే